హరి బ్రహ్మాన పరమసుఖదం కేవలం జ్ఞానమో ద్వంద్వాచేతం గగనసదృశం మ్యాలక్ష్యం ఏక నిత్యం విమలమలంధీ సాక్షిభూతం భావాతీతరహిత బ్రహ్మ విద్యాస్తంప్రదాయ కతృవ్యో వంశ ఋషిభ్యో మహానమో సర్వప్లవర ప్రత్యగో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరీత సదాశివ సరంభావ్యాసశంకర అస్మాచార్యపర్యం హరి శ్రీ గురు హరి నారాయణ నారాయణ సాయి రామండి గురుగారు ముప్పై ఐదో శ్లోకం చేస్తున్నామండి మొదలు పెట్టామండిర్గత అసిద్ధ నిస్సంగో నిర్మలో అచలవత్ అహం సర్పం ఉపమానమైన వ్యాపించుట అన్నది భౌతిక ఉపమానం వరకే సూక్ష్మమైన నేను లోపల బయట వ్యాపించుట అన్నది ఆధ్యాత్మికమైన సత్యం స్థూల సూక్ష్మాల మధ్యలోనే విచారణ చేస్తుంది మరి ఇంకా అవతల దా కూడా గగనాల వరకు విచారణ చేస్తుంది ఎక్కడికక్కడ లోపల బయట ఉంటుంది అనమాట బాహ్యం అంతరం ప్రతి స్థాయి భేదానికి స్థితి భేదానికి లోపల బయట ఉంటుంది వ్యవహార భేదం అంతానేమో బాహ్యంలో ఉంటుంది కదలని స్థితి ఏమో లోపల కానీ స్థితి భేదంగా ఉన్నప్పటికీ కదలని స్థితిలో ఉన్నటువంటి చైతన్యమే కదులుతున్న వ్యవహారంగా కూడా ఉంది కాబట్టే కదులుతున్న కర్మేంద్రియాలలో కదలకుండా ఉన్న చైతన్యం కనబడుతుంది కదలకుండా ఉన్న చైతన్యం కనబడేవాడేమో సాక్షిగా కదులుతున్న కర్మేంద్రియాలు మాత్రమే కనబడుతున్న వాడేమో జీవుడు ఇంతే తేడా కాబట్టి ఇంద్రియ చలనము ఇంద్రియ వ్యవహారం మాత్రమే కనబడుతున్నా వాటి యొక్క పనులు ఫలితాల మేరకు మాత్రమే పరిమితమైన బుద్ధి వికాసం వరకే ఉన్నటువంటి వాడు ఎవడైతే వాడు జీవుడు ఇంద్రియాలు ఇంద్రియాల వ్యవహారం ఆ వ్యవహారం యొక్క సుఖం దుఃఖము ద్వంద్వ ప్రవృత్తి పరిమితమే పరిమితమై ఉన్నటువంటి చైతన్య వికాసం కలిగిన వాడెవడో ఇంద్రియాలను దాటి ఇంద్రియాలకు ఆధారమై ఉన్నటువంటి ఏ చైతన్యం ఆ చైతన్యం లోపల బయటనే తేడా లేకుండా అంతటా వ్యాపకమై ఉన్నది ఈ సత్యాన్ని గ్రహించగలిగే చైతన్య వికాసం ప్రజ్ఞా వికాసం అని ఇటువంటి ప్రజ్ఞా వికాసం కలిగినటువంటి వాడు ఆత్మ ఇందులో ఉదాహరణ చూస్తే అనేక దేవాలయాలలో మూల విరాట్లు ఉంటాయి వాటిని ప్రతిష్ఠిస్తా సాంగంగా సరైన పద్ధతిగా పంచభూత ఆవాహనలతోటి ప్రతిష్ఠిస్తా ప్రతిష్ట తరువాత